ఇక్కడ రెండు పరిస్థితులు వచ్చాయి ఈ నిమిత్తములు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు వికల్పము ఈ నిమిత్తములు అన్ని చెప్పిన విధంగా అన్ని కలిసి ఉండాలి సముచ్చయం ఈ రెండే కాకుండా ఈ వికల్పంలో గుణములు ఉన్న పక్షము గుణములు లేని పక్షము ఆ సముచ్చయంలో గుణములు ఉన్న పక్షము గుణములు లేని పక్షము అంటే నిమిత్తములు బాహ్యములుంటాయి గుణములు దాని లోపల ఉంటాయి కాబట్టి ఇప్పుడు శనగలు అంకురించాలనుకోండి శనగల ఎందు బీజశక్తి అది గుణం దాని లోపల ఉంటుంది ఆ గుణం కొంచెం వీక్ గా ఉంటే అంకురించడంలో ఆలస్యం అవుతుంది నిమిత్తములు బయటాయి టెంపరేచరు నీరు లేకపోతే హ్యూమిడిటీ ఇతర పోషక పదార్థములు ఇవన్నీ నిమిత్తములు గుణము అంటే దానికి సరైన బీజశక్తి ఉండడం బీజశక్తి లేకపోవడం కొన్ని హైబ్రిడ్ విత్తనాలు తొందర తొందరగా అంకరిస్తాయి దేశవాడీ విత్తనాలు స్లోగా అంకూరిస్తాయి ఇది గుణవత్మము కాబట్టి నిమిత్తములలో ఉండే వికల్పములు సముచయములు అనే రెండు సందర్భాలే కాకుండా ఆ వస్తువుల నుండే గుణము ఇలా ఉండడం అలా ఉండడం ఈ గుణము దానికి ఉండడం ఈ గుణము దానికి లేకుండడం అనేటువంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆంతరమైన గుణము ఉండుతా లేకుండటం తోడుగా బాహ్యములైన నిమిత్తముల యొక్క వికల్ప సముచ్చయములు కలుపుకుంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయో చూడండి ఒక్క రాజ్యం పుట్టడానికి ేషన్స్ అలా వస్తూ ఉంటాయి పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి అన్ని సందర్భములలోనూ ఒక కార్యం ఒకే విధంగా పురుగుతుంది అని చెప్పడానికి వీలు లేదు అదేదో ఫిలా సైన్స్ ఎక్స్ చేసినట్టుగా ఉంది తప్ప లోకములోండి పుట్టిండగా అనేక విధముల వికల్పములు అనగా ఒక కార్యము ఫలా కారణము నుండి గాని లేక ఇంకో కారణము నుండి గానీ పుట్టవచ్చును అదే కారణముల సంక్షయము కూడా సంభవమే అనగా ఏవో కొన్ని కారణములు కలిసి కార్యము పుట్టును ఈ విధముగా వికల్పముగా మరియు సముచయముగా కార్యోత్పత్తిని చేసే కారణములలో మరల గుణము ఉండుట గుణము లేకపోవుట అనుస్థితులను బట్టి తేడా కలుగును ఇది ఎలాగంటే ఆ దృష్టాంతం చెప్తున్నారు అది ఎలాగో దృష్టాంతం భూపజ్ఞానేకే కార్యే ఒక కార్యం తీసుకోండి అంటే ఒక రిజల్ట్ ఏమిటా రిజల్ట్ రూప జ్ఞానం కలగాలి ఒక రూపం యొక్క జ్ఞానం కలగాలి అది రిజల్ట్ ఒక రూపం యొక్క జ్ఞానం కలగడానికి అది కార్యం అంటే పుట్టింది రూప జ్ఞానం పుట్టింది దానికి ఎన్ని నిమిత్తాలు ఉంటాయి అనేక నిమిత్తాలు ఉంటాయి ఒక రూపం యొక్క జ్ఞానం కలగడానికి ఆ నిమిత్తాలలో వికల్పము సముచ్చయము గుణవత్వము అగుణవత్వము ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉన్నది చూడండి తమసి వినా ఆలోకేనా చక్షు రూపన్నికర్ష నరాణ రూపజ్ఞానే ఇప్పుడు రూపజ్ఞానం వెలుగు ఉండాలి అది ఎలా అయింది అనుకోండా కన్ను ఇక్కడ ఉంది రూపం ఇక్కడ ఉంది అనుకోండి ఎలా నేను చూస్తున్నా ఇక్కడేదో రూపం ఉంది జ్ఞానం కలగదు అదని బాగా వెలుగుతున్నా దీపాలు దీపాలు ఎంత వెలిగినా జ్ఞానం కలగదు ఎందుకంటే ఫోటో మీకందరికీ కనపడింది నాకు కనపడలేదు ఎందుకంటే మెరుగు నాకు ఉంది మీకు ఉంది సమానంగా కానీ సన్నికర్ష మీకుంది నాకుంది చూసారా ఇప్పుడు రాణులలో మళ్ళీ భేదాలు ఉంటాయి రూపజ్ఞానం కలగడంలో రాత్రి సంచరించే రాణులు నిషాచరులు ఉంటారు కొంతం జరువులు ఉన్నా నిషాచరులున్నా వస్తాయి రక్తం జరువులు అంటే రాత్రి ఉంటారు వాళ్ళకి రాత్రి కనపడుతుంది మన వాళ్ళ గుడ్లబుగా మొదలైన పక్షులు ఉన్నాయంటే వాటికి చీకట్లో వెలుతురు లేకుండానే ఆలోకైన వినా కేవలము కళ్లకు ఎదురుగా ఆ రూపము కాంటాక్ట్ అదే అలైన్మెంట్ ఉంటే చాలు జ్ఞానం కలిగిపోతుంది కాబట్టి వాటికి వెలుగు అక్కట్లేదు సన్నికష్టం చాలు అయితే మన చాలా పనికి రాత్ర మనకి వెలుగు ఉండాలి సన్నికష్టం ఉండాలి మరి తేడా వచ్చిందా లేదా ఉపజ్ఞానం అందరికీ సమానమే కానీ ఆ కలిగే పద్ధతిలో ఉండే నిమిత్తములలో వికల్పములు సముచయములు అన్నీ ఉంటాయి మన ఏ కేవలం లోప జ్ఞాన నిమిత్తం యోగి నా యోగులు ఉన్నాయి ఒక రకంగా మనం అందరము యోగులునే మనం నిద్రపోతాం నిద్రలో మనస్సు నిద్రలేస్తుంది సగం ఇంద్రియాల నిద్రలేమో ఆ మనస్సు ఒక్కటే నిద్రలేస్తుంది అక్కడ ఆ వాక్యమునే వాక్యములందరూ వెలుగు లేదు ఎందుకంటే కన్నుతోటి వెలుగు లోపలికి వెళ్లే ప్రశక్తి అక్కడ అనేక రూపాలని మీరు దర్శిస్తున్నారు అక్కడ రూపములను దర్శిస్తున్నారు అంటే కళ స్వప్నం ఆ స్వప్నంలో రూపములను మీరు దర్శిస్తున్నారంటే దానికి బయట నుండే వెలుగు అవసరం పడిందా రూప సన్నికర్ష కూడా అవసరం పడలేదు కూడా అక్కడ ఏమీ లేదు అన్నే అయినా కూడా మీకు రూపజ్ఞాన రూపం నేను నిన్న రాసిన స్వప్నంలో హిమాలయ పర్వతాలను చూశాను ఏ వెలుగులో చూశాను బయట వెలుగు అయితే లేదు సన్నికర్షణ కూడా లేదు నేను ఇక్కడ పళ్ళు ఉంటే హిమాలయ పర్వతాలతో సన్నికర్ష లేదు అయినా చూసేసానా లేదా కాబట్టి అక్కడ రూప జ్ఞానానికి ఈ హేతువులు కాకుండా మరో సందర్భం యోగులు నేను చెప్పిన విషాంతం అక్కడ యోగులు ఉన్నారే అక్కడ ఏం చేస్తారంటే దూరదర్శనాన్ని చేస్తారు అంటే యోగులు అంటే వాళ్ళు ఏదో ధ్యానాలు మెడిటేషన్స్ సమాధులు అలాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇక్కడ కూర్చొని అమలాపురంలోనో అయితే విజయవాడలోనో ఏం జరుగుతుందో తీసేస్తారు అది సత్యం అనుకోండి అది సత్యం వెలుగు ఇంద్రియ సన్ని కష్ట ఆ రెండూ లేకుండానే ఆయనతో ఉపజ్ఞానం కలుగుతుంది వెలుగు లేకుండానే బొడ్ల బుక్ వాటికి రూపజ్ఞానం కలుగుతాయి కొంతమందికి అన్ని ఉండే రూపజ్ఞానం మనకేమో అన్ని ఉన్నప్పుడు మాత్రమే రూపజ్ఞానం కలుగుతాం చూడండి ఏం తేడాలు వచ్చాయేమో అస్మాకంతో సన్ని కష్టం సహా మనకి రూపజ్ఞానం కలగాలంటే మనస్సు ఉండాలి మనస్సు యోగులకు మనస్సు మనకే ఉండాలి మనస్సు మనసులోనే రూప జ్ఞానం కలగాలి వెలుగు ఉంటుంది ఇంద్రియ సన్నికర్షం ఉండి కూడా మీ మనస్సు ఎక్కడో ఇంకో చోట ఉంటే రూప జ్ఞానం మనకి మనస్సు ఉండాలి ఇంద్రియ సన్నికర్షం ఉండాలి వేలు ఇల్లుంటే మనకి రూపజ్ఞానం సముచయం అయింది యోగులకి వికల్పం అయింది ఇదిగన్నీ ఉండట్ల అదైనా ఉండొచ్చు ఇదైనా ఉండొచ్చు అన్నట్టుగా వికల్పం దాకా ఒకదాని చేతనే కలిగిపోతుంది యోగులకు కథ ఆదిత్య చంద్రద్యాలోకేదైనా సముచితీ ఇప్పుడు మనస్సు ఇంద్రియ సన్నికర్షం ఉన్నది కాని ఆదిత్య ప్రకాశం లేదు చంద్ర ప్రకాశం చంద్రకాంతి ఉన్నది వెన్నెలో ఉన్నది తప్ప ఎండ లేదు రూపజ్ఞానం ఒకటి కలగదు కొంచెం రేజీకటి వారికి రూపజ్ఞానం కలదు రేజీకటి లేని వాడికి రూపజ్ఞానం కలుగుతుంది తర్వాత ఈ వేదీకటి వాడికి మనస్సు ఉండి ఇంద్రియ సన్నికర్షం ఉండి ఎండం ఉంటే పొగలైతే వాడికి రూపజ్ఞానం కలుగుతుంది వెన్నెల్లో వాడికి రూపజ్ఞానం ఉండాలి కళ్ళకలొచ్చిన వాడికి వెన్నెలలో రూపజ్ఞానం కలుగుతుంది పొట్టపోట రూపజ్ఞానం వాడికి కలవదు కడు మనం అంట వచ్చేసి రూపజ్ఞానం కలుగుతుంది కలకలకొచ్చిన వాడికి కాబట్టి ఈ విధంగా రూపజ్ఞానం అనే కార్యము కొట్టడానికి మనస్సు సన్నికర్ష అదే తేడాలు సత్నం వికల్పములు సముచేములు ఇంకో ఉంటాయి అంటే ఆ వెలుగులో ఓ గుణం ఉండడం ఇంకో గుణం లేకపోవడం అంటే వెలుగు ఇంటెన్సిటీ అనే గుణం తక్కువగా ఉన్న చంద్రకాంతి ఇంటెన్సిటీ అనే గుణం ఎక్కువగా ఉన్నటువంటి సూర్యకాంతి దాన్ని బట్టి మళ్ళీ వస్తాయి ఇంత చేసి ఏమిటి ఇన్ని తేడాలు దేనికి ఇది ఘటము ఇన్ని తేడాలు అంత అనుభవంలో వస్తున్నాయి ఒక ఆలోక విశేష గుణవ గుణవద గుణవేద ఇప్పుడు పోతే సూర్యకాంతియే ఒకే సూర్యకాంతి ఆ సూర్యకాంతి ఎండలో ఉన్నప్పుడు వస్తువు కనపడుతుంది అదే నేరలోకి వస్తే సూర్యకాంతి ఉంటుండే వస్తువు కనపడు వెన్నెల ఉంటుంది వెన్నెల అష్టమి నాటి వెన్నెలలో రూపం కనబడదు పూర్ణమి నాటి వెన్నెలలో రూపం కనబడదు మళ్ళీ ఆదిత్యానవసంలో మళ్లీ భేదాలు చంద్ర ఆలోకం ఆలోకం అంటే కాంతి దాంట్లోనే మళ్లీ భేదాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అదే విధంగా ఆత్మ జ్ఞానం కలగడానికి అనేకానేకములైన నిమిత్తములు ఉంటాయి ఈ నిమిత్తాలన్నీ ఉంటే గానీ వాడికి కలగదు ఏమో కొన్ని ఉంటేనే ఒకరికి కలిగిపోతుంది ఏమీ లేకుండా కూడా ప్రజాపతి గారికి కలిగికి ఒక్క మనస్సు ఉంటే చాలా సంకర్ష అక్కర్లేదు ఆలోకం అక్కర్లేదు ఏమేవ ఆత్మైకత్వే అది వచ్చే జన్మాంతరపణ కర్మ నిమిత్తం సరిగ్గా ఉపజ్ఞానం చెప్పినట్టుగానే అప్పుడు ఆత్మ జ్ఞానం దగ్గరకు వచ్చాడు ఆత్మ ఒక్కటి ఆత్మ ఏకత్వ ఆత్మ ఒక్కటి రేవి జగత్తు ఆత్మ చైతన్య లో జగత్తు భాషిస్తూ ఉన్నది ఆత్మ చైతన్య సినిమా సినిమా ఏమి ఉండదు ఆ ప్రకాశంలో ఉంటే కనపడుతూ ఉంటుంది అలాగే ఈ చైతన్య ప్రకాశంలో జగత్తు కనపడుతూ ఉంటుంది ఆ జగత్తు యథార్థంగా ఉందని మీరు అనుకోకూడదు అక్కడ ఈ జగత్తును సెటిల్ చేసేసాం ఇంకా దేవుడు కొన్ని దేవుడు కూడా ఆత్మయే కాబో దేవుడు ఇంటే దేవుడు అంటూ ఏమి అహంకారం అంటాం లేదు ఆత్మ అహంకారానికి కూడా మూలంగా ఉండే చైతన్యం అదే దేవుడు ఈ దేవుడు జనుడా చేతనుడా చేతనుడు అయితే ఆ చైతన్యమే దేవుడు వేరే దేవుడు ఎక్కడి కాబట్టి ఇది ఆత్మైకత్వం అంటే ఇటువంటి ఆత్మైతత్వ జ్ఞానం కలగడానికి కొన్ని సందర్భాలలో ప్రజాపతి వారికి వచ్చేసేది ప్రజాపతి మొదలైన వారికి రమణ మహర్షి ఇటువంటి వారికి ఈ జన్మలో వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళడం ప్రతిపాతం చేయడం పరిరక్షణ చేయడం దండాలు పెట్టడం పూజలు చేయడం ఇవన్నీ ఉండవు కేవలము జన్మానంతరం ముందు చేసిన పుణ్య ప్రభావం చేతనే ఆ కర్మ ఆ పుణ్యం యొక్క కారణం చేతనే వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు కాబట్టి జన్మాంతరమునందు చేసిన కర్మ అది అంతఃస్కరణ శుద్ధిని కలిగించి ఆ జన్మలో కలగని జ్ఞానం ఈ జన్మలో కలిగించి అలా చెప్పవచ్చు ప్రజాపతి గారికి అలాగే ఖచ్చితంగా కొన్ని చోట్ల తపస్సు వల్ల జ్ఞానం కలవదు శ్రద్ధ రణిపాతం ఇత్యార్థులు ఏముంటుంది బురువు వైవా ను నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అని అడిగారు నాన్న అయితే ఆయన జనరల్ రూల్ తమ్ రూల్ చెప్పాడు వాని భూతాన్ని జరిగితే ఇత్యాది రూల్ చెప్పి నువ్వే దాని మీద విమర్శ చేసుకోవాలని చెప్పాడు తపస బ్రహ్మ విజిజ్ఞాస్వ బ్రహ్మ అనేది అదేదో పూర్ణంభూతి లాగా తయారు చేసిన చేతుల్లోనే పెడతాను నువ్వు అనుకోకుండా నువ్వు విమర్శ చేసుకుని తెలుసుకునే ప్రయత్నం తపస్సు తపస్సు అంటే విమర్శ పరిశీలన తపస్సు చేసి అన్నం బ్రహ్మే అన్నమే బ్రహ్మే తెలుసుకున్నాడు తెలుసుకుని తాను తెలుసుకున్నట్టు కరెక్టా కదా ఒకసారి సరిపోతు చూసుకోవడం కోసం తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన సరే ఆత్మ సరే అన్నం ఆత్మ ఇంకో ఆత్మ ఉందిరా వచ్చి మళ్లీ మొత్తం మీద ఆయన అలా విమర్శ చేసి చేసి చేసి ఆయన బ్రహ్మకి విద్య అక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు మరి ఆయన వరుని భృగువు వరువుని పుత్రుడైన భృగువు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో ఇప్పుడు తపస్సు తప్ప ఇంకే మాట వినపడతాం తండ్రి గారి దగ్గరికి శ్రద్ధతో వెళ్ళేదనే మాట కూడా లేదు తత్పరంగా తపస్సు చేసేదనే మాట కూడా కాబే ఆయన విషయంలో తపస్సు ఒక్కటే నిమిత్తముగా జ్ఞానము కలిగింది తపస్సు విజిజ్ఞాస్వా అక్కడ ఆచార్యుడు వల్ల జ్ఞానం కలిగిందని చెప్పడానికి వీలు లేని పరిస్థితి కేవలము అచార్ధుడు చెప్పిందో చెప్పాడు అతడు తపస్సు చేతనే జ్ఞానాన్ని పొందాడు అని మనకి కనపడుతుంది ఇంకో తోటేత్ ఆచార్యవాణి పురుషో వేద్యంలో చెప్పారు ఎవరికైతే ఆచార్య చూడు ఉంటాడో వాడు తెలుసుకుంటాడు గంధార దేశం నుంచి ఒకడు బయట వచ్చిన కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు గంధార దేశంలో అప్పుడు ఇప్పుడు కిడ్నాప్ లేదు ఆత్మనిస్తా అక్కడ గంధార దేశి ఒకరిని కిడ్నాప్ చేసేసాడు చేసేసి సింధు ప్రాంతానికి పట్టుకొచ్చేశారు అదొక ఎడారి ఏమో అడవి ఈ అడవిలో వారి డబ్బంతా దోచేసి వారు ఎక్కడైనా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేస్తారేమోనని వాళ్ళు కట్టేసి విడిపోయారు దొంగలు అప్పుడు ఆయన చెట్టు దగ్గర అలాగే ఉండి వాళ్ళ గంటలు కూడా కట్టేశారు నేను చూడలేకపోతున్నాను కళ్ళకి గంతలు కట్టేశారు చెట్టుకు కట్టేశారు నా ధనాన్ని అంత నీ దోచేశారు నన్ను ఎవరినైనా రక్షించండి బాబు పోయి కేకలు పెడుతూ ఉంటాడు ఎవరు వింటారు గతంలో అయితే కొంతసేపు అయినప్పటికీ ఎవడో ఒకటి పోతున్నాడు ఆయన చెవి పడింది కేక ఆయన వచ్చేయో ఈ రక్తం ఏమిటా ఈ అని కళ్ళకి గంతలు ఒప్పి తాళుక్తి ఏమైందని అంటే నేను గంధార దేశమైంది నాకు దాగింది నేను నా ఊరు వెళ్ళిపోతే చాలు నాకు నేను మీరు కొంచెం సహాయం చేయండి అంటే సరే ఆయన మ్యాప్ అంతా డిస్క్రైబ్ చేస్తారు ఇలా వెళ్ళేలా వెళ్ళు అలా వెళ్ళేలా వెళ్ళు ఈ పాస్ లో వెళ్ళు ఆ కొండ దాటి వెళ్ళు ఆ నది దాటి వెళ్ళు అని జాగ్రత్తగా అవన్నీ నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుని చెప్పిన మార్క్ గుర్తుల ప్రకారంగా వన్ అష్టపదర్ వన్ అష్టపదర్ అనదర్ అనదర్ అన్ని వెరిఫై చేసుకుంటూ ఎవడో ఒక ఆచార్యుండి ఇలాగే చేయాలని దాని చూపిస్తే తెలుసుకుంటారు ఈ ఆచార్యుడి మాట ప్రజాపతి దగ్గర లేదు భరుగు దగ్గర లేదు మరో తోట లేదు ఇక్కడే ఉంది ఆచార్యుడిస్తాం శ్రద్ధ వాళ్ళు శ్రద్ధ ఉంటే జ్ఞానం పుట్టేస్తుంది శ్రద్ధకి చెప్పారుని పాతే నువ్వు వెళ్ళి గురువు గారికి గట్టిగా దండం పెడితే నీకు జ్ఞానం కలుగుతుంది అన్నట్టుగా చెప్పారు అక్కడ ఇవన్నీ కూడా సందర్భానుసారంగా సహకరిస్తాయి ఆచార్య విదిత సాధిష్టం భవతి అనేదో ఉంది ఆచార్యు నుంచి అది మీకు బాగా బుద్ధికి వస్తుంది ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చేశారంటే ఉపనిషత్వ పుష్పంగా వేశారు ఆయన ఉపనిషత్తు తీసుకున్నారు బ్రహ్మ మీద ఆత్మతి పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంతా చదివారు ఏం తెలుస్తుంది అది తెలియలేదు కోన్ల మన వల్లవద్దు అని ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తీసుకుని ఓ భజన చేయిస్తూ సత్యం జ్ఞానం జ్ఞానం జ్ఞానం మనం మనం అలాగా భజనకి ఇంత అక్కర్లా రోజు రెండు మొక్కలు ఉంటే భజన చేస్తాం అదే టిక్కు ఇప్పటించు అడించు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అంటే అదే పోతాం ఇంకా నగరేమక్క నేను చూశాను కదా ఒక చిన్న ముక్క ఇంత హడా పదిహేను నిమిషాలు భయం చేస్తే దాంట్లో ఏముండదు ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్స్ లో ఉండవు కర్తాకర్మా క్రియా ఉండవు యూజ్ వర్డ్స్ వర్డ్స్ కర్త కర్మ క్రియా ఒక కోజెంట్ సెలిటరీ కన్స్ట్రక్షన్ అనేది కాబట్టి పోతూ ఉంటుంది సో అలాగా ముస్లింలు చేస్తే జ్ఞానం వచ్చే అదే చెప్తున్నాయి దగ్గర కూర్చొని అధ్యయనం చేసేది తెలుసు ఆ మాట చెప్తున్నారు చాలా ఉంటుంది ఇంకోటి ఉంటుంది చెప్పారు ద్రష్టవ్య అంటే తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం దాన్ని తెలుసుకోవడానికి ఉపాయం ఏమిటంటే చెప్పడం మానము ఎదుర్ధ్యాసము అని కూడా చెప్పింది తపస్సు ప్రణిపాతము ఆ మాటలు ఏం చెప్పడం ఇలాగ అనేక నిమిత్తాన్ని చెప్తాను ఈ నిమిత్తములన్నింటినీ చూసుకుని వాటి కొన్ని మీకు అవసరం అవుతాయి అన్ని మీకు అవసరం అవ్వవు ఫర్ వేరియస్ మీ సైకి యొక్క సందర్భాన్ని అన్ని నిమిత్తాలు మీకు అక్కర్లేదు కొన్ని ఉంటే సరిపోతుంది ఒకప్పుడు కొన్ని నిమిత్తాలు మీలో ఇప్పటికే ఉంటాయి కాబట్టి ఇక్కడ వాటి గురించి మీరు చింత చేయక్కర్లేదు మీలో లేని నిమిత్తాలను పోగేసుకుంటే సరిపోతుంది అయితే లేని నిమిత్తాల ఐదో ఆరు ఉన్నాయో అవన్నీ తీసుకో అక్కర్లేదు వాటిలో వికల్పం లేదా ఒకప్పుడు రెండు మూడింటి యొక్క సముచయం అవసరం అవ్వచ్చు శ్రవణ మరణానికి శాసనంలో సముచ్చయం అవసరం అవ్వచ్చు కాదు సముచయం కాదు వికల్పమే అని శక్తి వాళ్ళు కూడా లేకపోలేదు ఉంటాయి ఇత్యాది స్మృతి స్మృతి ఈ విధంగా శృతులు స్మృతులు అనేక ఉన్నాయి వాటి మధ్య మనకి ఏం తెలియదంటే మిత్త ప్రభుతీనా వాటికి ఏకాంతమైన అంటే ఏకాంతమైన జ్ఞానం ఏకాంతమైన అంటే సందేహము లేని జ్ఞానము లేకపోతే ఏక నిశ్చయ జ్ఞానము ఆత్మ భేదములు లేని ఒక్కటి అనే నిశ్చయ జ్ఞానము భాష్యం ఎంతటి వారికినా వ్యమోహాన్ని కలిగిస్తుంది అంటే మనం వాడు నిజులు పెట్టేసేది దీనితో ఎక్కడ గొప్ప ఏకాంత జ్ఞానం శ్రద్ధ పూర్వోత్తర చాలా టీకాకారుల ఏకాంత శబ్దాన్ని వేరే నేను ఏదో చెప్పేశాను ఇంకేదైనా చెప్తారా అని చూస్తున్నాను తెలుగులో ఏముందండి ఏకాంత జ్ఞానము లభించుటకు ఏకాంతమైన జ్ఞానము అంటే ఆత్మా నిశ్చయము కలిగే జ్ఞానము సబ్కా అంక అధివార్య హ ఏకాంతానికే అద్వితీయ అంటే మనం అనుకున్నది రెండవది లేని అనగా ఒకదానియందు ఒకే ఒక ఆత్మయందు పర్యవసానం చెందే జ్ఞానము లభించుట దానికి నేను ఇస్తాము సరిపడా అక్క కర్మాది నిమిత్త అధర్మాది నిమిత్త హేతు కాబట్టి ఇన్ని హేతువులు చెప్పి ఇన్ని నిమిత్తములు ఇన్ని హేతువులు చెప్పి ఈ వీటిలో కొన్ని అవసరం అవుతాయి ఇది కాని గాని ఒకప్పుడు అన్ని కలిసి కాని ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతిబంధకములు ఉంటాయి జ్ఞానము మీ స్వరూపము ఆత్మయే ఎప్పుడు కూడా ఇక్కడ కొత్తగా ఆత్మను నిర్మాణం చేసేది లేదు లేని ఆత్మను తీసుకొచ్చేది లేదు సమస్యలా ప్రతిబంధకము లేదు ఆతంకములు ఏమిటి అధర్మము ఒకటి అధర్మము నందు అదో ఆతంకై ఈ అధర్మమునందులు ప్రీతి అనే ఆతంకం పోవడం కోసం వాడికి అర్జెంట్ గా గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాసం చేస్తూ శ్రవణాదులను చేయుట ప్రణిపాతము అధర్మం నందు ప్రీతి లేదనుకోండి ఇవి కొంచెం లూజ్ గా ఉందా నడిచిపోతుంది అలాగా తర్వాత ఇంద్రియ జయము లేదు మనకి శ్రద్ధ ఉంది తత్పరత ఇంద్రియ జయము లేదు అప్పుడేం చేయాలి గురు కులవాసము గురు సేవ ఇత్యాదులు చేసినట్లయితే ఇంద్రియ ధ్యయము రచిస్తుంది కాబట్టి అవి వారికి అవసరం అవుతాయి కాబట్టి వాటిలో ఆటంకములు ఏమున్నాయి అధర్మము మొదలైన ఆతంకములు అవి ఏం చేస్తాయంటే అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాలు అంటే జ్ఞానమును కలిగించే నిమిత్తం ఏదైతే ఉంటుందో అది వీటి నుంచి దూరంగా పెట్టడానికి అధర్మము మొదలైనవి హేతువులు అవుతూ ఉంటాయి ఆ జ్ఞానం లేని ఒక విమర్శ చేసుకుంటే జ్ఞానోదయం కలుగుతుంది ఆ విమర్శ కలక్ చేసుకోవడానికి వీడు వీడు ప్రయత్నిస్తే వీడికి జ్ఞానోదయం కలుగుతుంది కానీ ఒక అంధ విశ్వాసం ఉందనుకోండి ఆ అంధ విశ్వాసం ఏం చేస్తుంది విమర్శ అనే నిమిత్తంతో వీడికి సంయోగం కలగకుండా అడ్డుకోడుతుంది నిమిత్త వియోగ హేతు అలాగే అధర్మం చేస్తున్నాడను అంటే ఇది ఏదో ఉంటుంది డబ్బు లోభం ఉంటుంది డబ్బు మీద లోభం ఉన్న వాడికి ఆత్మస్వరూపాన్ని విమర్శ చేసుకుని లేకపోతే శ్రవణం చేసేసి మననం చేసేసి తెలుసుకోవడానికి ఆ లోభమే అడ్డొచ్చు కాబట్టి వాడికి ఇంద్రియ దేయము వైరాగ్యము ఇలాగేవో కొన్ని అదనపున్ని ఆవశ్యకమవుతూ ఉంటాయి కాబట్టి అధర్మము మొదలైంది ఆ జ్ఞానమునుకుండే నిమిత్తములతో వీరికి సంయోగం కలగకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఆ అడ్డును తొలగించటం కోసం అనేకానేకములైన నిమిత్తములు వికల్పముగా కానీ సముచ్చయముగా కానీ ఆవశ్యకమవుతూ ఉంటాయి ఏకాంత జ్ఞానలాభ నిమిత్తం శ్రద్ధాప్రకృతీనా శ్రద్ధాపృతీనా వెనక్కి శృతి స్మృతిభ్య శ్రద్ధ ప్రభుత్నా ఏకాంత జ్ఞానలాభ నిమిత్తం అని సెంటర్ అది పూర్తయి తర్వాత అధర్మాది నిమిత్త వియోగ హేతు ఇప్పుడు శ్రద్ధం అనుకోండి అదేం చేస్తుంది అధర్మమనే నిమిత్త వియోగ హేతుని తొలగిస్తుంది నిమిత్తంతో వియోగానికి అధర్మం హేతు అవుతూ ఉంటుంది శ్రద్ధ తొలగిస్తుంది ఇది మళ్ళీ తెలుగు పుస్తకం ఒక వేదాంత వాక్యముల శ్రవణము మననము నిరుధ్యాసనములు సాక్షాత్తుగా ధ్యేయ బ్రహ్మను సాధకునకు అందజేసే సాధనములు పాపము మొదలైన ప్రతిబంధమును క్షీణించగానే ఓ దానికంటే పై ఉంది అధర్మము మొదలగు జ్ఞాన ప్రతిబంధ హేతువులను జ్ఞానమును అడ్డుకునే హేతువులను తొలగించుట వియోగం అంటే ఆ హేతులను తొలగించాలి జ్ఞాన ప్రతిబంధ హేతు నిమిత్త శబ్దానికి జ్ఞాన ప్రతిబంధ హేతువులు అని అర్థం వాటిని తొలగించాలి వాటికి వెనక వియోగం కలిగించాలి వాటిని వియోగం కలిగించేది ఏది శిరదామైనది కాబట్టి అవన్నీ కూడా ఆవిశ్యకమతిలోని దోషములను బట్టి సాధనముల వికల్ప సముచ్ఛేదములు సంభవమే అన్వయం కష్టం అన్వయంగా అధర్మాది అన్వయం మనకి అన్వయంతో సమస్య పురాణ శ్రవణం అయితే అసలు ఏ సమస్య ఉండదు అన్వయం లే సమస్య వస్తుంది సో అధర్మాది నిమిత్త హేతు అధర్మాది ప్రతిబంధ జ్ఞాన ప్రతిబంధ నిమిత్తము జ్ఞానాన్ని అడ్డుకునే నిమిత్తాలు అస వాటి నుంచి సెపరేట్ వాటి నుంచి పరిహారం చేయడం వాటి నుంచి దూరం పెట్టడానికి ఈ శ్రద్ధ మసలైనవి హేతువులతో ఉంటాయి వేదాన వేదాంత శ్రవణమల సాక్షాత్ జ్ఞేయ విషయవాత్ ఇప్పుడు రెండు రకముల సాధనములను ఆయన సూచిస్తున్నారు ఒకటి శ్రద్ధ మొదలైనవి అధర్మము మొదలైన వాటిని తొలగిస్తాయి కానీ శ్రవణ మన సాక్షాత్తుగా అంటే డైరెక్ట్లీ శ్రద్ధ మొదలైనవి డైరెక్ట్ గా జ్ఞానానికి సహకరించవు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ అంటే అధర్మము మొదలైన ప్రతిబంధకములను తొలగించట ద్వారా మాత్రమే అవి సహకరిస్తాయి జ్ఞానం ఉదయం వేరే సాక్షాత్తుగా ఏ వస్తువును మీరు తెలియబోతున్నారో ధ్యేయము తెలియదగిన వస్తువు ఆత్మ దానికి సంబంధించినటువంటి సాధనములు ఏమిటి శ్రవణం అన్న విజ్ఞాసము కాబట్టి ఇవి సాక్షాత్ శ్రద్ధ తత్పరత వీటిని అంతరంగ సాధనములు అంటారు ప్రణిపాతము సేవ వీటిని బహిరంగ సాధనములు అంటారు మూడు రకాల సాధనాలు అన్ని అందరికీ ఒకే మోతాదులో ఉండాలనే అవసరం ఏమీ లేదు హోమియోపతి మందులో హోమియోపతి మందులో అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసు అన్ని మారిపోతాయి అవి ఒకే వ్యాధికి ఒకే మందు ఉండదు అలోపతి లాగే కాదు అలోపతిలో ఒక వ్యాధికి ఒక మందు ఉంటుంది ఆయుర్వేదంలో ప్రతి మందు ప్రతి వ్యాధికి పనుకొస్తుంది మకర ధ్వజం ఉందనుకోండి వసంత కుసుమాకం ఉందనుకోండి బ్రెయిన్ క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పులు దాకా అన్నింటికీ అది పడుకొస్తుంది ఎలా రాస్తారు ఇరవై ముప్పై వ్యాధుల పేర్లు రాసి ఇవన్నీ పోతాయి అని రాస్తారు వసంత కుసమాకరం మళ్ళీ ఏదో డాక్టర్ ఇష్టాన్ని తీసుకొచ్చారు అనుకోండి మళ్ళీ ఓ పాతి వ్యాధులు చెప్పి ఇవన్నీ పోతాయి అలాగా మోస్ట్ జనరల్ అప్లికేషన్ లాగా ఉంటాయి తప్ప స్పెసిఫిసిటీ కనపడదు అలోపతి లో వెరీ స్పెసిఫిక్ ఇక్కడ జనరల్ విటమిన్స్ ఇలాంటి విటమిన్స్ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి వెరీ స్పెసిఫిక్ చాలా స్పెసిఫిసిటీ బాక్టీరియా అన్నింటికీ ఒకే యాంటీబయాటిక్ ఉండదు బ్యాక్టీయా నేచర్ ను బట్టి గ్రాండ్ పాసిటివ్ గ్రాండ్ నెగేటివ్ అంటు రకాల పాపాది ప్రతిబంధక్ష ఆత్మనసో భూతాథజ్ఞానస్వా్యాక్యం భాష్యం కాదు మరి భాష ఉంటాయి ఉత్పత్తు శేషం పెట్టుకోవాలి జ్ఞానస్ అంటే జ్ఞానస్ ఉత్పత్తు జ్ఞానం ఉదయించుట ఎందు పాబంధకే చమమనసో భూత నిమిత్తస్వభావ్య ఓకే ఆత్మ అంటే దేహము అక్కడ అది మరి సమస్య ఆత్మ అంటే దేహం అని ఆత్మ దేహం రాసుకుంటారు నేను దేహం ఎందుకంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసి పక్కన పెరుచుంటూ దేహాన్ని రాసుకున్నా పథందేహము మనస్సు చూడండి ఆత్మ మనస్సు అంట దేహమో మనస్సు ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంది ఆ చదవగానే నాకేమిటా ఆత్మ సోహం ఈ ఆత్మకేమో మనసు కనెక్షన్ అని చెప్పేసి నేను ఇబ్బందిలో పడ్డా అది ఆత్మ అంటే దేహం అక్కడ నాకెప్పటికీ గుర్తు నేను సేవ స్వర్గంలో పథం చెప్తున్నా ఇలాంటి పథం ఏదో చెప్తున్నా క్లాసు మధ్యలో అరగంట పథం చెప్పాడు ఒక పెద్ద ఆయన అయితే నిలబడ్డా మీరు ఒక మాటకి కట్టుబడి ఉండాలి ఆత్మ అంటే ఏమిటో చెప్పడు సత్యదారంగా ఆత్మ మరి ఇందాక దేహం అని చెప్పారేమో అంటే అక్కడ ఆత్మ అంటే దేహమయ్యా మరి ఇప్పుడు మనస్సు అవును మరి ఇక్కడ ఆత్మ అంటే మనస్సు మీరు ఏదో ఒకదానికి కట్టుబడి దేహ బాబా అప్పుడు అక్కడ చెప్పి ఒకే గంటలో ఇన్ని రకాలుగా మీరు చెప్తే మేము ఎలా ఫాలో అవ్వాలి అని ఆయన చాలా అడిగారు పెద్ద ఆయన నేను చెప్పాను మీ సమస్య నాకు అర్థమైంది కానీ మరి తప్పదండి ఆత్మ మనస్సు అంటే దేహము మనస్సు ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తే మనిషి నంత్రం ఉంది కథోపనిషత్తులు అక్కడ ఆత్మార్థ దేహం ఇప్పుడు అక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఆత్మస్వరూపం అనేది భూతార్థ జ్ఞానం అంటే ఉన్నదాని యొక్క జ్ఞానమేది ఉన్నది తెలుసుకోవడమే ఒక్కగా మీరేమీ సృష్టించక్కర్లేదు ఇప్పుడు స్వర్గాది లోకములను మీరు పుణ్యంతో సృష్టించుకోవాలి మీకు దానికి ఛాన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి వెళ్ళడానికి ఆత్మ అంటే మీ స్వరూపమేది భూతార్థం అంటే సిద్ధమైన అర్థం అది దాన్ని తెలుసుకోవాలి భూతార్థాన్ని తెలుసుకోవడంలో కష్టమే ఉంది ఇప్పుడు పదిహేను పది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే తెలుసుకోవడం కష్టం గాని భూతార్థం కాదు కనుక ఆల్రెడీ సిద్ధించి ఉన్న దాన్ని తెలుసుకోవడంలో ఉంది టేబుల్ మీద చూడు దాంట్లో కష్టమే ఉంది నీ స్వరూపం నువ్వు చూసుకోవాలంటే కష్టమే ఉంటుంది భూతార్థ జ్ఞానం కానీ ఆ భూతార్థ జ్ఞానం కలగాలంటే కూడా దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆరోగ్యంగా లేదనుకోండి కేవలం లేదన్నది కూడా వెళ్తుండాలనుకో మనిషి వస్తాడు వెళ్తాడు ఏదో చెప్తాడు వీడి గురించుకో బాగుండాలి వచ్చిన వాడు కూడా గుర్తున్నాడు వాళ్ళు చెప్పింది కూడా గుర్తు ఎందుకంటే దేహంలో అనారోగ్యం ఉన్నప్పుడు ఏ జ్ఞానము పడకూడదు మనస్సు ఆందోళనతో ఉందనుకోండి ఏ జ్ఞానము కలగాల్సిన జ్ఞానం దేని యొక్క జ్ఞానం ఏ యోగులు ఎవరు సిద్ధుడిని పొంది హిమాలయాల్లో ఎక్కడో ఉన్నదాన్ని తగ్గించి చూస్తారు అలాంటి మీ హృదయం ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అంటే నా జేగులో ఉన్నదాన్ని నేను చేతితో పట్టుకోవడానికి ఏమంట కష్టం అలాంటిది కానీ భూతార్థ జ్ఞానానికి కూడా దేహము ఇంద్రియములు జీవితము అవుతూ ఉంటాయి అలాంటి స్వభావం ఉన్నట్లయితే భూతార్థ జ్ఞానానికి కూడా అడ్డుపడిపోతాయి అలా ట్రూత్ టు టేక్ ప్లేస్ అవి అడ్డుపడిపోతాయి అవి ఎలా చేయాలి ఎందుకంటే పాపము మొదలైన ప్రతిబంధకములు దేహమును మనస్సును కలుషితం చేసేసి అయి ఉన్న ఆత్మ జ్ఞానం కలగడానికి కూడా ఆటంకములుగా తయారవుతాయి కాబట్టి మీకున్న ప్రతిఫలం దట్టము ఏమిటి మీ ధ్యానం యొక్క పరిస్థితి ఏమిటి ఇప్పుడు మీరు గమనించండి ఆరోగ్యం వస్తుంది ఏమి బాగులేదనుకోండి ఆత్మ ఆత్మ ఆనంద స్వరూపము అని చెప్పే ఒళ్ళు మనుషుని కూడా మంత్రితో చాలా హెస్సు పడుతుంటే ఆత్మ ఆనంద స్వరూపం ఉంటాడైనా అని చెప్పేసి చూసుకుంటారు చికాక పడతారు అలాగే ఎవరో పోయి దుఃఖిస్తూ ఉంటారు మీ స్వరూపము ఆనందము అని చెప్పారు అనుకోండి వాళ్ళకి ఎవరు ఇలా మాట్లాడుతాడు మీకు ఏదో కష్టం వచ్చిందా ఏదో పాపం అని చెప్పేసి సానుభూతిని చెప్పడం మానేసి మీరు ఆనంద స్వరూపం వస్తున్నాడు చూడండి ఆనంద స్వరూపంలో దుఃఖిస్తున్నట్టు అని వాళ్ళు చికాకు పడతారు అతని పాపములు మొదలైన ప్రతిబంధకములు అనేక ఉన్నప్పుడు ఆ దేహము ఇంద్రియములు దేహము మనస్సు ఇంద్రియములు అక్కడ ఉన్న వస్తువుని కూడా తెలుసుకోవడానికి అవి అడ్డుపడిపోతాయి కానీ ఎప్పుడైతే ఆ ప్రతిబంధకములు క్షణమైపోతాయో దేహము ఆరోగ్యంగా సత్మగుణ ప్రధానంగా దేహం కూడా సాత్వికమైన ఆహారాన్ని కోరే దేహము జ్ఞానానికి అనుకూలము తామసాహారాన్ని ఇష్టపడే దేహము జ్ఞానానికి ప్రతిబద్ధం కూడా దేహం కూడా అనుకూలంగా ఉండాలి లేకపోతే ఆత్మజ్ఞానానికి అదే పెద్ద ఆత్మకమై పూర్తం తస్మాత్తు జాతు జ్ఞాన శ్రద్ధ ప్రతిపాతా కాబట్టి ఆత్మజ్ఞానానికి ప్రెజారిటీగా అయితే ఇవన్నీ లేకుండానే కలిగింది కాబట్టి భ్రమణ మహర్షికి కూడా ఇవేం లేకుండా ఆత్మ జ్ఞానం కలిగేసింది కాబట్టి మనం నవ్వుకి చేస్తుంటాము శ్రద్ధ అక్కర్లేదు ప్రతిపాదం అక్కర్లేదు ఏమక్కర్లేదు జ్ఞానం కలిగేస్తుంది అని చెప్పడం చక్కటి పూర్వపక్షాన్ని సిద్ధాంతం ఇంకొక విషయం ఇన్ని మండే క్లాసులో చూద్దాము ఇక్కడికి కోరపక్షం గుర్తయింది ఓకే సో వేం సృష్టి ఆయన అనుకుంటున్నాడు ఏమని ఈ సృష్టి అంతా నేనే అయి ఉన్నాను అనుకుంటు ప్రజాపతి అన్ని రూపములుగా ప్రకటన ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనిషి తన చేసి చూసుకుని ఈ చేతుల రూపంగా నేనే ఉన్నాను కాళ్ళ రూపంగా నేనే ఉన్నాను ఈ వాగింద్రియ రూపంగా నేనే ఉన్నాను మనస్సు రూపంగా నేనే ఉన్నాను సుఖించేపుడు సుఖముగా నేనే అవుతున్నాను దుఃఖించేపుడు దుఃఖముగా నేనే అవుతున్నాను అని తెలుసుకోవాలి మీరే సుఖ రూపాన్ని పొందుతారు మీరే దుఃఖ రూపాన్ని పొందుతారు మరి అటువంటి దుఃఖ రూపాన్ని పొందడం మానే ఇచ్చినదా అని మానే కానీ ఏమీ బాష్య కారణంగా నాకు దుఃఖం కలుగుతా బయట బయట నుంచి వస్తుంది దుఃఖం మీరే దుఃఖ రూపాన్ని పొందుతారు మీరే ఆందోళన రూపాన్ని పొందుతారు మీరే ఉల్లాస రూపాన్ని పొందుతారు అన్ని మీరే పొందుతారు తెలుసుకోవాలి అది మనం తెలుసుకోలేక ఏవో బాక్యం నుంచి ఏవో వస్తాయని మనం సతమతం అవుతూ ఉంటాం ప్రజాపతి గారు తెలిసేసుకున్నాడు నేనే విస్తరిత అడుగుతున్నాను అని తెలిసేసుకున్నాను ఆ వాక్యాన్ని మళ్ళీ క్లాస్తో దర్శ ఇది ఇక్కడ పూర్ణ పూర్ణ అమాద పూర్ణ అవేవాద శిష్యూ శాంతి శాంతి శాంతి